కర్మ విరోధి వాక్యాన్ని ఒక దాన్ని ప్రవేశపెట్టి దానిని కూడా పరిష్కరించారనుకోండి అప్పుడు ఈ కర్మవాదం మరింత బలపడుతుంది కర్మకి అపోజ్ చేసేటువంటి వాదాలు ఏవో ఉంటాయి ఎందుకంటే కర్మ ఆల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఆత్మపూర్ణము అని అన్నారు అనుకోండి దీంట్లో ఏ రకమైనటువంటి విరోధం లేని మాట దీంట్లో విరోధం ఏముంది ఆత్మ పూర్ణము అంటే ఎవరికి విరోధమే ఉందండి ఏమో నాకు అలా అనిపించట్లేదంటే పోనీ మీకు అనిపించకపోతే అనిపించలేండి కంగారు లేదా ఇయ్యడం అనేప్పటికీ కాబట్టి ఈ కర్మవాదులు కర్మ జ్ఞానము సమానమైనవి ఆ రెండింటికి ఒకే పీట వేయాలి మనం రెండింటినీ ఒకే స్థానంలో నిలబెట్టడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు చేస్తుంటే ఈ ఇంకా సిద్ధాంతం దగ్గర ఇంకా రాలేదు సిద్ధాంతం తర్వాత వస్తుంది ఈ మధ్యలో కర్మ మీద కొన్ని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 సమిధులు సమిధులు తీసుకొచ్చి హోమం చేస్తారు సమిధులంటే పద్దెనిమిది సమిధులను కట్ట కట్టతారు అది పద్దెనిమిది సమిధులు కట్ట కట్టేప్పటికి దానికి యుద్ధమము అని పేరు ఆ ఆ మూటకి ఆ కట్టకి సమిధల కట్ట ఈ కట్టని కట్ట ప్రకారంగా తీసుకెళ్ళి అగ్నిలో అగ్నేయ స్వాహాన్ని వేస్తారు యుద్ధ యుద్ధమాన్ని హోమం చేస్తారు సమిధలు ఈ సమిధలో లోపల ఒక చిన్న పురుగు ఉంటుంది మీరు సమిధ లోపల పురుగును మీరు ఎక్కడ చూస్తారు అది వేస్తారు అది కాలిపోతూ ఉంటే అది వీడు గమనిస్తాడు ఏం చేస్తారు ఈ కాండదు సో ఈ విధంగా కర్మలో హింస ఉంటుంది అసలు గీతాచార్యుడు చోట అంటాడు సర్వారంభాహి దోషేణ సో ధూమేనాగ్నివావృత మీరు మంట పెట్టారంటే పొగ తప్పదు అలాగే మంట కాంతి మంట అంటే కాంతి కానీ పక్కనే పొగ ఉంటుంది అది నల్లగా దీనికి బ్రైట్గా ఉంటే అదేమో డార్క్గా అలాగే కర్మలో దోషం ఉంటుంది ఏదో హింసాది దోషం ఉంటుంది కాబట్టి అని ఒక ఆశంక అది మరి కర్మకి నిగేట్ అవుతుంది చూడండి సో హింసాది దోషం ఉంది కదా కర్మ ఈ కర్మ హింస అంటే మరి అధర్మమే కదా మరి అటువంటిది ఈ కర్మ నీకు మోక్షం ఇస్తు ఎలా ఇస్తుంది అని మీరు అలాగంటి శంక మీరు పెట్టుకోవద్దు అని అంటారు ఇది ఆశంక నార్య కథం ఎలాగ ఎందుకు చేయకూడదు అటువంటి శంక ఎందుకు పెట్టుకోకూడదు అంటే క్షాత్రం కర్మ యుద్ధలక్షణం గురుభ్రాతృపుత్రాదిహింసాలక్షణం అత్యంత క్రూరమీ స్వధర్మ ఇది కృత నధర్మాయ చూడండి ఒక కర్మ స్వధర్మైతే మంచిది స్వధర్మం కాకపోతే చెడు అలా ఉంటుంది వ్యవస్థ కానీ హింస ఉంటే మంచి హింస లేకపోతే చెడు సారీ హింస లేకపోతే మంచి హింస ఉంటే చెడు అలా ఉండదు వ్యవస్థ హింస కానీ అహింస కాని తనంత తానుగా ధర్మం కానీ అధర్మం కానీ కాదు దేశకాలని బట్టి అహింస ధర్మం కావచ్చు హింస ధర్మం కూడా కావచ్చు అది సంగతి ఉదాహరణకి యుద్ధం ఉన్నది క్షాత్రం కర్మ యుద్ధ లక్షణం యుద్ధం అనే కర్మ ఇది క్షాత్రం కర్మ క్షత్రియ వీరుడు తప్పనిసరిగా చేయవలసిన కర్మ ఒకప్పుడు గురు భ్రాతృపుత్రాది హింసాలక్షణం ఎప్పుడు కూడా ఒకే క్లాన్లో ఇద్దరు బ్రదర్స్ విడిపోయి దెబ్బలాడుకున్నారనుకోండి ఈ దెబ్బలాట్లో ఎటు నుంచి ఎటు వెళ్ళినా మన బంధువులు దెబ్బతిన్నడం తప్పదు ఖాయం ఇప్పుడు ఎన్టీ రామారావు ఫ్యామిలీ రెండు పార్టీల కింద విడిపోయి ఎలక్షన్స్లో దెబ్బలాడుకుంటూ ఉంటారు దెబ్బలాడుకున్నప్పుడు క్రితం ఎలక్షన్లో కొంతమంది ఎన్టీ రామారావు బంధువులు నెగ్గారు ఇంకో కొంతమంది ఓడిపోయారు ఈసారి మళ్ళీ ఎన్టీ రామారావు గారు బంధువులు కొంతమంది నెగ్గారు మరో కొంతమంది ఓడిపోయారు కాబట్టి ఒకే ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఇలా ఎలక్షన్లో ప్రవేశించినప్పుడు సో అయ్యో మన వాడే మన బంధువులు మనం ఎలా ఓడించేస్తామో కాబట్టి నేను ప్రచారం చేయను అని అలాగే ఎలక్షన్లో దిగుతాడా ఎవడనా అలా ఉండదు కాబట్టి అలాగే యుద్ధం ఇప్పుడు మన భారతదేశం పాకిస్తాను అలాంటిది ఇప్పుడు యుద్ధం వచ్చిందనుకోండి పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం వచ్చిందనుకోండి యుద్ధం వస్తే ఎంతో కొంత బంధువులు వీళ్ళు ఇవి ఉంటాయి కొంత బంధువర్గాలు ఇవి ఉంటాయి పెద్ద ప్రాబ్లం ఇది పాకిస్తాన్ ఇది దొరుకున ఇప్పుడు కొంచెం వాతావరణం వాజ్పేయి గారి గుణమాని బాగుపడింది అందువల్ల మనకి అనిపించట్లేదు పూర్వం క్రికెట్ మ్యాచ్ వాజ్ ఎ మేజర్ సోర్స్ ఆఫ్ టెన్షన్ అండ్ కన్ఫ్రాంటేషన్ మద్రాసులో క్రికెట్ మ్యాచ్ అవుతూ ఉంటే పాకిస్తాన్ వచ్చి ఇండియా ఓడిపోతుంటే కొంతమంది పాకిస్తాన్ జెండా ఎగరేసి చాలా బాగుందనివారు దాంతో ఈ లోకల్ పీపుల్ చాలా కష్టపెట్టుకునేవారు దానివల్ల కమ్యూనిటల్ టెన్షన్స్ ఇవి వచ్చి ఈ వాతావరణం చాలా కలుషితమైన వాతావరణం ఉండేది ఆ కారణంగానే ఇండియాకి పాకిస్తాన్కి క్రికెట్ మ్యాచ్ బ్యాన్ చేశారు ఎందుకంటే ద్వేషాలు బాగా పెరిగిపోతున్నాయి అయితే వాజ్పేయి గారి ఆయన యొక్క మరి ఆ రాజనీతి చాలా గొప్పది ఆయన ఊనుకోవడం ఎగ్గడం అదంతా వేరే రాజనీతి యొక్క ప్రభావం చేత ఆయన మంచి ఆయన విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు కూడా హీ వాజ్ ఎ వండర్ఫుల్ పర్సన్ హీ వాజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఫారెన్ మినిస్టర్ సో ఆయన ఏం చేశారంటే ఆ వాతావరణాన్ని పూర్తిగా మార్చి చక్కటి వాతావరణాన్ని నిర్మాణం చేశారు సో ఎనీవే యుద్ధం అంటూ వస్తే కొంతమంది బంధువులు ఇటు అటు కూడా పోతారు అటువైపు ఉండే హిందువుల యొక్క బంధువులు ఇటు హిందువులు ఉంటారు ఇటువైపు ఉండే ముస్లింస్ యొక్క బంధువులు అటు ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి యుద్ధం అంటూ వస్తే కావలసిన వాళ్ళు కొంతమంది మరణించడం తప్పదు మరణించడం ఎలాగూ తప్పదు హింస అన్నది ఎలాగూ తప్పదు ఆ కూడా తన బంధువులు కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు జస్ట్ లైక్ ఇన్ మహాభారత వార్ కాబట్టి ఆ బేసిస్ మీద హింస ఉందనో లేకపోతే మనకు కావలసిన వాళ్ళ యొక్క రక్తం చెందుతుందనో ఆ బేసిస్ మీద ధర్మ అధర్మాలను మీరు నిర్ణయం చేయకూడదు వాడి కర్తవ్య కర్మ అవునా కాదా అదే బేసిస్ అంతే సర్జరీ సర్జన్య సర్జరీ చేస్తున్నాడు అది హింస దాన్ని దాన్ని హింస అంటారు నిజానికి వాడు కత్తిపెట్టే వస్తాడు అయినా కూడా హింస అంటు అలాగే అది దాన్ని అది హింసైనా కూడా అది తప్పు కాబోదు తదకరణే చదస్వధర్మం కీర్తించాపమవాప్స్య ఇది బ్రువత పైగా శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడో తెలుసు ఇతి బ్రువత శ్రీకృష్ణేనా అని ఆ విధంగా చెప్పుచున్న శ్రీకృష్ణుని చేత ఈ విషయం నిర్ధారణ చేయబడుతోంది అని అంటున్నాడు ఏమిటది నీవు కనుక హింస ఉందను పైగా హింసలో కూడా మనకు కావలసిన బంధువులకి సంబంధించిన హింస ఉందనో నువ్వు అలాగంటే సందేహాలు పెట్టుకుని తదు అకరణే నీ కర్తవ్యకర్మను నీవు చేయకపోతే తధర్మం కీర్తించే హిత్వాపం అవాప్స్ చేసి నీవు స్వధర్మాన్ని పోగొట్టుకుని కీర్తిని పోగొట్టుకుని పాపాన్ని పొందుతాము అని చెప్పారు ఇప్పుడు ఈ ఈ స్టాక్ మార్కెట్లో ఈ డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద కంపెనీల డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు ఒక కంపెనీలో డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి వాడు మరో కంపెనీలో కూడా డైరెక్టర్గా ఉన్నాడు అనుకోండి దాని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంట ఈ రెండు కంపెనీల మధ్యన కాంపిటీషన్ లేకపోతే పర్వాలేదు ఒకడేమో చేపల వ్యాపారమో ఇంకోడేమో వస్త్రాల వ్యాపారం అయితే పర్వాలేదు వీడు వాడు కూడా వస్త్రాల వ్యాపారమే అనుకోండి ఈ కంపెనీ వస్త్రాలే ఆ కంపెనీ వస్త్రాలే అనుకోండి వీడు ఇక్కడ డైరెక్టరే ఎక్కడా డైరెక్టరే అంటే వీడి వీడి మనస్సు ఎక్కడ ఉన్నట్టు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విట్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ సో ఆ విధంగా మన బంధువేగదలోడు మరో కంపెనీలో ఉంటేనేమి లెటస్ డూ సమ్ హెల్ప్ టు హిమ్ అంటే దాన్ని హెల్ప్ అనరు అధర్మం సపోజ్ మీ వాడు కంపిటీషన్లో కంపీటింగ్ ఫరంలో ఉన్నాడు అనుకోండి మీరు మన ఉన్నాడు అక్కడ వై షుడ్ యాక్ట్ అగెన్స్ట్ దట్ కంపెనీ లెటర్ రిడ్యూస్ కాంపిటీషన్ అని మీరు చేశారనుకోండి దట్ బికమ్స్ అధర్మ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 అతను వివాహం పెళ్లి సంబంధం నిశ్చయం కాలేదు అతనికి ఎవడో పిల్లని ఇవ్వడానికి ముందుకు రాలేదు ఎందుకంటే బికాస్ ఈ సీఈఓ సో సీఈఓ ఈజ్ అ వెరీ అన్పాపులర్ వర్డ్ ఎందుకంటే ఈ సీఈఓ అన్నవాడు ఈ అధర్మ ధర్మాధర్మాలకి కరెక్ట్గా ఉండాలి తన బంధువులు అక్కడ ఉన్నారు కదా అని వీడు ఏదైనా కొంచెం ఆ స్టాక్ నీట్లో మ్యానికులేట్ చేసేటనుకోండి జైల్లో పెట్టేస్తాడు అలా జైలుకు వెళ్ళిపోయిన సీఈఓలు చాలామంది ఉన్నారు ఆత్మహత్యలు చేసుకున్నారు సీఈఓలు ఇక్కడ రైతులు ఆత్మహత్యలాగా అక్కడ సీఈఓలు ఆత్మహత్యలు జైల్లో సీఈఓలు ఆత్మహత్యల సీఈఓలు రియల్నే ఎందుకంటే ధర్మాధర్మ మీమాంస చాలా క్లిష్టంగా ఉంటుంది మా వాడే కదా హెల్ప్ చేశానంటే ధర్మం అది అధర్మం అయిపోతుంది సో అదేంటున్నాడు శ్రీకృష్ణుడు నీ కర్తవ్యం యుద్ధమై ఉండగా నువ్వు హింస చేయకూడదను హింస చేసినా మా వాళ్ళ మీద హింస చేయకూడదను ఆ రకంగా నువ్వు దాన్ని నీ కర్తవ్యాన్ని చేయటం మానేస్తే కీర్తిపోతుంది పాపం కూడా వస్తుంది నీకు అని చెప్పాడు కాబట్టి హింస ఉంది కాబట్టి కర్మ వల్ల మోక్షం రాదు అనే ఆర్గ్యుమెంట్ నువ్వు పెట్టద్దు అని అలాగే దాన్ని వర్కౌట్ చేసుకోవచ్చు యావజ్జీవాదిశ్రుతిచోదితాం అశ్వాదిహింసాలక్షణా కర్మణ రాగేవర్మ ఇది సునిశ్చితం ఉంబీ అంతవరకు పూర్వపక్షం లేదు అంతవరకు పూర్ పూర్వపక్షం ఏది సిద్ధాంతం ఏది కూడా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు అంతవరకు పూర్వపక్షం సో కాబట్టి యావజ్జీవ శృతి ఉన్నది అంటే యావజ్జీవం అగ్నిహోత్రం జుహోతి బతికు ఉన్నంతకాలం కర్మం చేయమన్నారు వైదిక కర్మ వైదికుడు బతికు ఉన్నంతకాలం వైదిక కర్మని చేయమని శృతి ఆ కర్మని చేసే సందర్భంలో పశ్పాది హింస ఉంటుంది ఏదో హింసలు కొన్ని ఉంటాయి హింస ఉంది అని కర్మను మానేసి కూర్చోవడానికి వీలు లేదు హింస ఉన్నా అది స్వధర్మం అయితే ముందుకు వెళ్ళవలసిందే అని కర్మవాదులు అలా కర్మ మేమాంస అలాగే ఉంటుంది సో ఆ హింస పాయింట్ కాదు అక్కడ హింస బైట్ సెల్ఫ్ ధర్మం అని అధర్మమని నిర్ధారణ చేయకూడదు హింస బైట్ సెల్ఫ్ ధర్మధర్మాలు ప్రసక్తి లేదు ఈ హింస అన్నది కొంచెం కఠినమైన విషయం అండి ఇప్పుడు కడుపులో పురుగులు ఉంటాయి హెల్మింత్స్ అని కడుపులో పురుగులు ఎవ ఉంటాయి అవి పాపం ఏదో అతి కష్టం మీద ఒక గూడు సంపాదించుకుని అవి ఇంత కాలానికి తిరిగి ఇక్కడ అక్కడా తిరిగి తిండి రిపలు లేకుండా తిరిగి తిరిగి చిక్కి చిక్కి ఆఖరికి ఒక ఆహారం దొరికేటువంటి ఒక స్థానాన్ని చేరుకున్నాయి ఇప్పుడు మీరేమో ఏదో మెటల్ డెజోర్లో ఏదో ట్యాబ్లెట్లు వేసేసి వాటి అన్నింటినీ నాశనం చేసేస్తానంటే అది మరి నేను అది సో ఈ విధంగా హింస అన్నది కొంచెం ప్రాబ్లమాటిక్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 ఈ ధూమంలాగా నిప్పులో ధూమం ఉన్నట్టుగా కర్మ ఎందుకు కొంత హింసాదులు ఉన్నాయి గనక కర్మ మోక్షం ఇవ్వదు అని అలాగే ఆర్గ్యుమెంట్లు మేము పెట్టకు కర్మ మోక్షాన్ని ఇస్తుంది కాబట్టి కర్మ జ్ఞానము కలిసే ఉంటాయి ఇది అది అది పూర్వపక్షం ఇప్పుడు శిరశ్శరం తది తప్పు ఈ ఆర్గ్యుమెంట్ తప్పు ఎందువల్ల జ్ఞానకర్మనిష్టయో విభాగవచనాత్ బుద్ధిద్వయాశ్రయో దీన్ని సంగ్రహ భాష్యం అంటారు సంగ్రహంగా చెప్తారు తర్వాత వివరణిస్తారు ఇది సంగ్రహ భాష్యం తదు అసత్ అన్నది ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ అంటే డిక్లరేషన్ నువ్వు చెప్పింది తప్పు దాని ప్రతిజ్ఞాభాష్యము అని అంటారు ఎందువల్ల ఎందువల్ల అంటే సంగ్రహంగా జ్ఞానకర్మనిష్టయో విభాగవచనాత్ బుద్ధిద్వయాశ్రయో సంగ్రహ భాష్యం అశోచ్యానిత్యాదిన అక్కడి నుంచి వివరణ ఇవన్నీ కొన్ని పడికట్టు పదాలు అది ఆ రకంగా ఆ స్ట్రక్చర్లో నేర్చుకున్నట్లయితే మీకు టెక్స్ట్ మీద మంచి పట్టు దొరుకు టెక్స్ట్ బాగా తెలుసుకున్నట్లయితే జ్ఞానము ద సింక్ లేకపోతే ఊరికి సూపర్ఫిషియల్గా వర్కౌట్ కాదు వస్తు సో నీ సిద్ధాంతము తప్పు ఎందువల్ల అంటే చూడు జ్ఞాననిష్ట కర్మనిష్ట నిష్ట అంటే కమిట్మెంట్ దానికి కట్టుబడి ఉండుట నిష్ట జ్ఞాననిష్ట కర్మనిష్ట అని రెండు ఉన్నాయి ఈ రెండు వేరువేరుగా వెడదీసి చెప్పాడు శ్రీకృష్ణుడు విభాగవచనాలు ఎందుకు విడదీసేందుకు చెప్పాలి కొని కలిపే చెప్పొచ్చు కదా జ్ఞాననిష్టలో ఉన్నవాడే కర్మనిష్టలో కూడా ఉండొచ్చు కదా అంటే అలాగ కాదు ఇట్స్ ఏ ప్రాబ్లం ఏమిటంటే ప్రాబ్లము బుద్ధిద్వయ ఆశ్రయో జ్ఞాననిష్టకి సంబంధించిన థింకింగ్ ప్రాసెస్ ఒకటే కర్మనిష్టకి సంబంధించిన థింకింగ్ ప్రాసెస్ మరొకటి అండ్ దీస్ టు ఆర్ అపోజ్ టు ఈచ్ అదర్ కాబట్టి జ్ఞాననిష్టకి సంబంధించిన బుద్ధి ఆ థింకింగ్ ప్రాసెస్ బుద్ధి అనేది ఉంటుంది చూడండి బుద్ధి నిర్మాణము సో ది ది థాట్ వాల్యూ సిస్టమ్ ది థాట్ స్ట్రక్చర్ ఉంటుంది ఆ థాట్ స్ట్రక్చర్లో జ్ఞాననిష్టకి సంబంధించిన థాట్ స్ట్రక్చర్లో కర్మనిష్ట దాంట్లో వెళ్ళి ఇమడదు కర్మనిష్టలో ఉండే థాట్ స్ట్రక్చర్లో జ్ఞాననిష్ట ఇమడదు ఇది ఎలాగో మీకు చెప్ చాలా క్లియర్గా ఉంటుంది వివేకం శ్రీకృష్ణ శంకర భగవత్పాదం యొక్క భాషలో క్లారిటీ ఇస్ ది హాల్మార్క్ మెయిన్ థింగ్ క్లారిటీ ఇంకొక నేను దృష్టాంతం చెప్తా చూడండి ఒక ఆయన కర్మ చేస్తున్నాడు కర్మ ఎందుకోసం చేస్తున్నారు అంటే ఏమన్నా ఒక కర్ ఒక కోరిక తీరడం కోసం కోరిక తప్పేం కాదు కామన కోసం కర్మ చేస్తున్నాడు ఆ కోరిక తీరితే ఏమిటవుతుంది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 ఆత్మానందమే ఆ విధంగా ప్రకటమైనది ధనం నుంచి ఆనందం వచ్చిందనో లేకపోతే వస్తువు నుంచి ఆనందం వచ్చిందన్నదో అజ్ఞానం అని వాడు ఈ రెండింటికి పొంతన కుదురుకుందండి ఎక్కడైనా రెండు మీరు ఒకే మనిషి రెండు ఆలోచనల్ని కలిగి ఉంటాడే ఈ రెండు అదే కంపాటిబుల్ సాఫ్ట్వేర్ కంపాటిబిలిటీ అంటారు ఇవి కంపాటిబుల్ కాదు ఈ సాఫ్ట్వేర్స్ ఎందుకంటే ఈ సకామకర్మ చేసేవాడు వాడు చేస్తున్నది పుణ్యకర్మే వాడి ఆలోచన విధానమంతా కూడా ఆత్మజ్ఞానానికి విరుద్ధంగా ఉంటుంది ఈ ఆత్మజ్ఞానాన్ని అనుసరించి వాడున్నాడు వీడి ఆలోచన విధానమంతా కూడా సకామ కర్మకి విరుద్ధంగా ఉంటుంది ఈ రెండింటినీ కలిపేసి మేమేమో సింథసిస్ చేస్తామని అంటే శంకర భగవత్పాదులు ఎలా చేస్తావు రా నువ్వు సింథసిస్ తెలిసి చేస్తావా తెలియకుండా చేస్తావా తెలియకుండా చేస్తే అజ్ఞానం అది తెలిసి చేస్తే సింథసిస్ పొసగదు వాటికి ఆ రెండు కలవవు ఈ బుద్ధి యొక్క నిర్మాణం వేరు ఆ బుద్ధి యొక్క నిర్మాణం లేరు ఎలాగా ఒక ఆయన అన్నారు నాతోటి స్వామీజీ మీరు ఇలాగే పాఠాలు వేదాంత పాఠాలు మీరు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు చెప్పండి మీరు సమాజానికి అవసరం అని అన్నారు అంటే నేను అన్నాను కానివ్వండి సంతోషం మంచిది ఆయన నన్నేం కదా నన్ను పోగిడేరే కానీ చాలా సంతోషం ఈశ్వరు యొక్క సంకల్పాన్ని పెట్టుకుంటుంది అని అన్నాను మీరు ఇంకో ముప్పై ఏళ్ళు పాఠం చెప్పారనుకోండి ఈ ఆశ్రమం బాగా అభివృద్ధికి వస్తుంది కానివ్వండి ఈశ్వరుని సంగతి మీరు ఇంకో ముప్పై ఏళ్ళు పాఠం చెప్తారా ఏమో నేనేం చెప్పను సందర్భం ఉండి ఆయుర్దాయం ఉండి పాఠం చెప్తాను చూద్దాము అంటే అసలు మీకు మీ ఆయుర్దాయం ఎంత అంటే నాగలా తెలుస్తుంది అంటే తెలియకోవడం ఏమిటండి మీరు జాతకాన్ని చూస్తే ఆయుర్దాయం తెలుస్తుంది మీ జాతకం తీసుకురండి నేను ఆయుర్దాయం చూస్తాను ఎంత అని అన్నారు నేను ఒక్కసారి అటెంప్ట్ ఎందుకంటే జాతకం ఎక్కడో ఉంటుంది నా దగ్గర లేదు మా అమ్మగారిని అడిగితే పాపం ఆవిడేదో చెప్తారు వాళ్ళ జాతకం వాళ్ళకి మీరు కాగితాలు సర్టిఫికెట్లు అవ్వక అవ్వక్కర్లేదు మీరు డే టు చెప్తే చాలు మిగతా అంతా వాళ్ళు అల్లేస్తారు సో మీరు టైమ్ చెప్పేస్తే అంతా అల్లు అల్లేసుకుపోతారు సో మీరు టైం చెప్పండి నాకు నేను నేను మీ ఆయుద్దాయం ఎంతో చెప్తాను మీరు ఎంతకాలం పాఠం చెప్తారో మనం సెటిల్ చేసేద్దాం నేను ఐ వాజ్ టెంప్టెడ్ చూసి చెప్దామనే అనుకున్నాను సరే రూమ్కి వచ్చాను రూమ్కి వచ్చి ఫోన్ చేయడమే ఆలస్యం ఎక్కడికో ఫోన్ చేస్తే ఎవరో చెప్తారు ఫోన్ చేయబోయి మళ్ళీ అనుకున్నాను ఆత్మకి చావు లేదని పాఠం చెప్తూ ఉంటాను నేను నేను ఎప్పటి వరకు బతుకుతానో తెలుసుకునే ఈ ప్రయత్నము ఆత్మ అజరామతము పాఠము ఈ రెండింటికి అసలు కొంతనుందా ఏమిటి ఈ బుద్ధిద్వయం ఉంటే ఆ ఉండాలి అది బుద్ధి ఉండాలి ఈ బుద్ధిద్వయమునే ఒకే నిష్ఠ అసలు ఎలా అని ఆ ఫోన్ రెండు రోజుల తర్వాత ఆయన అడిగారు ఇంకో రోజు అడిగారు తర్వాత చెప్పేశాను నాకు ఇంట్రెస్ట్ లేదని మీరు చెప్పేస్తాను కాబట్టి మీరు ఇఫ్ యూ హ్యావ్ ఆనెస్టీ ఆనెస్టీ అంటే తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేయడం అది కాదు ఆనెస్టీ కాదు మనం మాట్లాడుతుంది ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ అబౌట్ వాట్ యు నో అది లేకపోతే నాలెడ్జ్ ఎసిమిలేషన్ అంటే అదే ఇంటలెక్చువల్ ఆనెస్టీ నా ఎసిమ్యులేషన్ ఇంటలెక్చువల్ ఆనెస్టీ ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ టువర్డ్స్ వాట్ యు నో దెన్ యూ కెనాట్ ఎంటర్టైన్ ది ఆపోజిట్ ఫర్ యువర్ ఓన్ సేక్ అండి ఈ ఊళ్ళో వాళ్ళ కోసం కాదుగా మన మనకంటూ ఒక మనస్సు ఒక అంతరాత్మ ఉన్నది కదా ఆ అంతరాత్మలో ఆనెస్టీ లేకపోతే వాడు జీవితంలో దుఃఖాన్ని తప్పు సుఖాన్ని అనడం పొందలేడు కాన్ఫ్లిక్టే ఉండిపోతుంది జీవితంలో ఘర్షణ మనకి డబ్బు వచ్చే పోయే లాభం వచ్చే పోయే అంతరాత్మలో కాన్ఫ్లిక్ట్ రాకూడదు అంతరాత్మ క్లీన్గా ఉండాలి హైగా కడు కడుమేసుకుని గుండె చేసుకుని నిద్రపోవడం అనేది దానికి తేడా రాకూడదు ఇప్పుడు కాబట్టి ఎదర్ యు ఫాలో దిస్ ఆర్ దాట్ యు కెనాట్ క్యారీ బోత్ ఇప్పుడు చూడండి ఆనెస్ట్ అండ్ ఇన్నోసెంట్ పర్సన్కి ప్రాబ్లం శంకరుల సమస్య ఐన్ ఆనెస్ట్ అండ్ ఇన్నోసెంట్ పర్సన్ కెన్ అప్రిషియేట్ వీడికి ఆనెస్టీ ఏమీ లేదు దూడు బసం ఈ గంగా అది యమునా తీరే యమునా గంగా తీరే గంగా దాసహ గంగా తీరంలో ఉన్నారు మీ పేరేమిటంటే దాస్ అన్నాడు మనకి తెలుగులో ఇంకో కథ ఉంది దీనికి హిందీ కథ మీ పేరేమిటి దాసు ఏ దాస్ అన్నాడు అంటే ఈ నది ఏదంటే గంగా నది అయితే గంగాదాస్ అన్నాడు ఒకవేళ ఈ నది యమునైతే యమునాదాసు ఒక ఆయన ఊరు వెళ్తున్నాడు ఎక్కడికో మధ్యలో ఎవరో కలిసి మీ పేరు ఏమిటంటే మా పేరు భద్ర అన్నాడు ఏం భద్రం అండి అని అడిగారు ఈ భద్రం అనే పేరు మరీ టూ స్మాల్ ఉందని అంటే రాబోయే గ్రామంలో ఏ గ్రామం అది అని అడిగాడు అదేమిటి మీ పేరుకి జరిగే సంబంధం ఏమి ఉంది ఆ గ్రామం వైష్ణవ గ్రామం అయితే నా పేరు రామభద్రం ఆ గ్రామం శైవ గ్రామం అయితే నా పేరు వీరభద్రం అని చెప్పాడు అలా ఉండకూడదు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 తర్వాత కర్మయోగము అని కర్మ అంటే కామ్యకర్మలని జ్ఞానంతో పాటు కర్మలు సముచ్చయం చేస్తారంటున్నావే ఆ కర్మకి కావలసినటువంటి ఆలోచన కర్మ చేయాలంటే కర్మ వెనక ఒక థాట్ ప్యాటర్న్ ఉండాలి ఒక సంకల్పం ఉండాలి సంకల్పాన్ని బట్టి కర్మ వస్తుంది కానీ కేవలము జడవస్తువులాగా ఒక రోబోట్ లాగా కర్మ చేయలేడు కదండి సంకల్పం ఉండాలి కదా కాబట్టి కర్మ చేయడానికి కావలసిన సంకల్పము ఆత్మజ్ఞాననిష్టకి కావలసినటువంటి ఆలోచన సరళి ఈ రెండింటికి పొసగదు పరస్పర విరుద్ధములు పైగా ఆయిలు వాటరు లాంటివి దే డోంట్ స్టేట్ కదా అందుకోసం జ్ఞానకర్మ సముచ్చయం అనేది కుదరదు ఒకడు కర్మనిష్ఠ ఉంది జ్ఞాననిష్ఠ ఇంకా లేదు వాడు కర్మ చేసుకుంటాడు ఇంకొకడు కర్మనిష్ట నుండి జ్ఞాననిష్టలోకి వచ్చాడు వాడు ఈ కావ్యకర్మలన్నీ పక్కన పెడతాడు జ్ఞాననిష్ఠుడుగా ఉంటాడు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 బుద్ధిద్వయాశ్రయో జ్ఞాననిష్టకి ఆశ్రయమైన బుద్ధి ఒకటే కర్మనిష్ఠకి ఆశ్రయమైన బుద్ధి మరి ఒకటే ఇది వేరు అది వేరు ఒకే బుద్ధి స్ట్రక్చర్లో ఇది అది రెండు సమకాలంలో పట్టవు కాబట్టి వాటికి విభాగవచనాత్ వాటిని విడివిడిగా శ్రీకృష్ణుడు తేడాగా చూపించినాడు గనుక అలా చెప్పాడు ఆయన కాబట్టి ఆయన విభాగం చేసి చూపిస్తే నువ్వేమో కలిపేయకూడదు ఒక ఆయనకి కన్ను కలకొచ్చింది కడుపులో పోటొచ్చింది అదే టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ గారు కంట్లో వేసుకోమని అరకు నోట్లో పోసుకోవాలి అరకు ఇచ్చారు వీడికి వీడింటికి పట్టుకొచ్చి కడుపులో వేసుకోవాల్సిన అరకు కంటిలోను కంట్లో వేసుకోవాల్సిన అరకు కడుపులోనూ వేసుకున్నాడు ఏమవుతుంది ఏది రెండు ఎగ్రవేట్ అయిపోతాయి ఆ సముచ్చయం కరక్ వివేకం ఉండద్దండి క్లీన్గా ఉండద్దు వివేకం కంటికి మందులు కడుపుకు మందు ఒకటే రెండింటికి క్లీన్ వివేకం ఉండాలి అంతే కానీ రెండింటినీ చేసి కూర్చుంటావు అంటే అది కొంతమంది కలిపేస్తారని ఇది దాన్ని దీన్ని దాన్ని కలిపేస్తారు అలా కలగా పలకం చేసేస్తే విడతీసుకోవడం కష్టం అవుతుంది ఏదో తెల్లతండు అవుతూ ఉంటారు అంటే తెల్లలు తండ్రులాలు కలిపితే విడతీసుకోవచ్చు క్షీరనీరాలు కలిపితే ఇంకేమి విడదీసుకుంటారు క్షీరనీరం న్యాయమో తెల్ల తండ్రుల న్యాయమో అని అలాగా కాబట్టి అలా కలిపే కూడ వివేకం శంకర భాష్యం వివేకం డిస్క్రి డిస్క్రిమినేషన్ అంటే కరెక్ట్గా అర్థం చేసుకోవాలి డిజర్నింగ్ అంటారు డిజర్నింగ్ డిఫాకల్టీ ఆఫ్ డిజర్నింగ్ సో అది ఆయన వివరిస్తున్నారు ఆ సంగ్రహా వాక్యానికి వివరణ अशोच्यानना भगवता यावत यधर्म चवेक्ष्येत ग्रंथेन यहात्मतूंत सांख्यम విభాగవచనా కదా బుద్ధిద్వయము రెండు బుద్ధులు వేరు వేరు అనే పైన చెప్పారు ఆ మాటలను వివరిస్తున్నారు సూత్రము వివరణ అన్నట్టుగా అశోచ్య నన్వ శోచస్వం అని మొదలుపెట్టారు మొదలుపెట్టి స్వధర్మమ పిచావేక్ష్య అని శ్లోకం ముప్పయో శ్లోకం ముప్పయో ముప్పై ఒకట ఇక్కడ మొదలుపెట్టి ఆ శ్లోకం ముందు శ్లోకం వరకు ఏ హీ అవధ్యోయం అని ఆ శ్లోకంతో అంతం అన్నమాట అంతవరకు ఇవి ఇరవై శ్లోకాలు ఈ ఇరవై శ్లోకాల్లో ఈ ఇరవై శ్లోకాలు నేను పాఠ మొన్ననే బొలారంలో పాఠం చెప్పాను ఇరవై శ్లోకాలు ప్రతిరోజు కూడా పాఠం చెప్పేప్పుడు నేను చాలా జాగ్రత్తగా పాఠం చెప్పేవాసరు ఆ ఒళ్ళు జల ధరించేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాఠం చెప్పేవాళ్ళు ఎందుకంటే అక్కడ ప్రతిపాదన చేసేటువంటి సిద్ధాంతము ఏదిగలదో అది లోకంలో మనం ఈనాడు ధర్మమే ధర్మంలోనే మన ధర్మంలోనూ మన భక్తిలోనూ మన పూజలోను ఏ భావజాలం ఉంటుందో దానిని అంతని కూడా తిరస్కరించి దానికి అతీతంగా ఉంటుంది ప్రతిపాదన కాబట్టి లోకంలో మరణించకుండా ఆయుర్దాయం పెరగడానికి బోడంత వ్యవస్థ ఉంటుంది ఇక్కడికి అసలు మరణం అంటున్నావు మరణం అనేది లేదు అని ఇక్కడ చెప్తారు ఎలాగా ఈ రెండింటికి సంబంధం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 అది గుండె చెరువు ఆ పాఠని చెప్పడానికి ఆ శ్లోకం అయింది ఆ తర్వాత శ్లోకం ఆ తర్వాత శ్లోకం దేహీ నిత్యం అవధ్యోయం దేహే నిత్యస్వా దేహే సర్వస్ భారత ఆ తర్వాత అచించోయము అవి కార్యోయముచ్యతే తస్మాదేవం విధి తైనం నాను ఈ వాక్యాలు పిడుగులాంటి వాక్యాలు మన బుద్ధి మన మన ఆలోచన పద్ధతికి వే దీనికి పూర్తిగా అతీతంగా ఉంటుంది దాన్ని తీసుకొచ్చి వీడి కర్మ వీడి పుణ్యకర్మ వీడి పాపకర్మ కామ్య కర్మలు దీంట్లో ముడి పెడతానంటావేమిట్రా ఎక్కడ అసలు ఎక్కడ కంపాటిబిలిటీ లేదు రెండింటికి అని చెప్తున్నారు అని చెప్పడం కోసం ముందు విభాగాన్ని చెప్తున్నారు సో అశోచ్యాన్ని దగ్గర మొదలుపెట్టి భగవత అంటే శ్రీకృష్ణ భగవాను చేత యావత్ స్వధర్మమాపేక్ష ఇచ్చేదంతేనా గ్రంథేనా ఆ స్వధర్మం అనే శ్లోకం వచ్చే వరకు అంతవరకు మీరు చూదురు ఆ శ్లోకాలు ఎలా ఉంటాయో అంతవరకు ఆయన ఏం చెప్పాడంటే ఆత్మతత్వ నిరూపణం ఆత్మ యొక్క తత్వాన్ని నిరూపించాడు తత్వము అంటే అసలు ఆ తత్వము అనే పదానికి అర్థం ఏమిటంటే నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తూ అనారోపితాకారం తత్వం మీరు ఒక గుణాన్ని ఒక ఆకారాన్ని చెప్తే అది తత్వం కాదు ఇప్పుడు శ్రీరామతత్వం చెప్పమన్నారు అనుకోండి శ్రీరాముడు దశరథ కౌసల్యాపుత్రుడు తత్వం ఎందుకు అవుతుంది తత్వం అది వంశీని చెప్పినట్టయింది శ్రీరాముడు ఆజానుబాహువు దేహం చెప్పినట్టయింది శ్రీరాముడు ఆర్తత్రాణ పరాయణుడు శరణాగత రక్షకుడు గుణం చెప్పినట్టయింది తత్వం ఇంకా చెప్పలేదు తత్వం చెప్పాలి శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ఈ శ్రీరాముడే శ్రీ విష్ణువు యొక్క అవతారం శ్రీ విష్ణువు అంటే ఎక్కడో చూడకూర్చుంటాడని కాదు ఈ సకల జగత్తు రూపముగా ప్రకటమైన ఏ అది విష్ణు శబ్దం చేతను నిర్దేశింపబడుతూ ఉంటుంది అని చెప్తే అది తత్వం చెప్పినట్టు ఈ తత్వం చెప్పగానే డౌట్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 ఉదాహరణకి నేను మీరు నేను ఎవరు అని మీరు ప్రశ్న వేసుకోండి వేసుకోగానే నేను తండ్రిని అని వీడు అనుకుంటాడు అనుకుంటాడు కదా కుర్రాన్ని కొడుకుని చూసి నేను తండ్రిని అనుకుంటాడు అది పరమార్థం అవుతుంది అది పరమార్థం కాదు ఎందుకంటే ఆ కొడుకు పుట్టకముందు వీడు ఉన్నాడు వీడికి కొడుకుకి దెబ్బలాట వచ్చి నా కొడుకు కాదు పో అన్నాడు అనుకోండి అప్పుడు కూడా వీడు ఉంటాడు అది వీడు అన్నవాడు కూడా వీడే తర్వాత సో ఈ విధంగా కొడు తండ్రి అన్నది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 దాంట్లో అబ్సల్యూట్ ఇంకా రానేలేదు నేను పురుషుడను మగవాడను ఇట్స్ రిలేటివ్ టు ది బాడీ స్త్రీ రిలేటివ్ టు ది బాడీ ఐమ్ హ్యాపీ ఐమ్ ఏ చీర్ఫుల్ గై రిలేటివ్ టు ది మైండ్ ఐమ్ అన్ అన్హ్యాపీ గై రిలేటివ్ టు ది మైండ్ వాట్ ఆర్ యూ అబ్సల్యూట్లీ అది పరమార్థ ఆత్మతత్వ నిరూపణం అది ఆయన బోధిస్తాడు ఈ ఇరవై శ్లోకాల్లో ఈ బోధ ఏదైతే గలదో ఈ సబ్జెక్ట్ మ్యాటర్ దీనికి ఒక పేరు ఉంది దాని పేరు సాంఖ్యం అని ఆ పేరు ఎందుకు వచ్చిందంటే సమ్యకు ఖ్యాయతే అనేనా ఖ్యాయతే అంటే జ్ఞాయతే ఈ సబ్జెక్ట్ మ్యాటర్ని కనుక మీరు చదువుకుంటే మీకు మీ స్వరూపం చక్కగా తెలుస్తుంది దీని ద్వారా చక్కగా తెలుసుకుంటారు కనుక దానికి సాంఖ్యం అని పేరు సంఖ్య సమ్ అంటే చక్కగా ఖ్యా అంటే తెలుసుకోవాలి వ్యాఖ్యానములో ఖ్యాయే వ్యాఖ్యానం అంటే ఏమిటి వి ఆఖ్యానము విశేషంగా వివరంగా తెలుపూట సాంఖ్యము సంఖ్య మరి దీర్ఘం ఎక్కడి నుంచి వచ్చిందని మరి దీర్ఘం వస్తుంది ఆదివృద్ధి వస్తుంది దశరథ పుత్రుడికి పేరేమిటి దాశరథి దా దీర్ఘం రాలేదు అలాగే సంఖ్య సాంఖ్యం అవుతుంది సో చక్కటి జ్ఞానము అది సాంఖ్యము అది ఒక బుద్ధి బుద్ధిని మరి బుద్ధిలో తెలుసుకుంటాం కదా సాంఖ్యం ఇంకా రెండోది తద్విషయా బుద్ధి ఆత్మన జన్మాది షడ్విక్రియాభావాత్ అకర్త ఆత్మా ఇది ఇంకా రెండోది కాదు ఇది మొదటిదే ఈ పేరా అయిన రెండోది వస్తుంది సో ఈ సాంఖ్య బుద్ధి ఎలా ఉంటుందో చెప్తున్నారు కొంచెం రెండో తర్వాత చూద్దాం సో తద్విషయా బుద్ధి మీరు ఈ సాంఖ్యశాస్త్రం అంటే ఇరవై శ్లోకాలండి సాంఖ్యశాస్త్రం ఉంటాయి ఇరవై శ్లోకాలు మీరు చదివారు అనుకోండి మీకు జ్ఞానం కలుగుతుంది విషయం తెలుస్తుంది జ్ఞానం కలగడం అంటే విషయం తెలుస్తుంది తద్విషయ బుద్ధి ఏమిటి తెలుస్తుందో తెలిసినా విషయం ఆత్మన జన్మాది షడ్ విక్రియాభావాత్ ప్రతి పదార్థానికి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 క్రియా విక్రియ అంట క్రియా అంటే వీడు సక్కల పం చేసి చేసేదాన్ని వీడు చేసేదాన్ని క్రియ అంటారు దానంతట అది అయ్యేదాన్ని విక్రియ అంటారు అది సంగతి సో ఇక్కడ వికారములు ఆరు ఆరు వికారాలు ఉన్నాయి దీంట్లో వీడి ప్రభే ఉండదు వీడు ఊరికే నా దేహం నా దేహం అంటూ ఉంటాడు ఈ ఆరు వీడితో సంబంధం లేకుండా అవుతూ ఉంటాయి నా జుట్టు అంటాడు ఏమిటి వీడు జుట్టు వీడు జుట్టయితే వీడిని వీడు పర్మిషన్ అడిగి అది పెద్దదవుతుందా అది పెరుగుతూ ఉంటుంది వీడి పర్మిషన్ అడిగి పెరిగిందా వీడి పర్మిషన్ అడిగి పెరగదు వీడి పర్మిషన్ అడిగి తెల్లపడదు వీడి పర్మిషన్ అడిగి ఊడిపోదు జుట్టు సో ఇదంతా కూడా వికారములు సో ఈ రకంగా దేహంలో ఎలా వికారాలు వస్తూ ఉంటాయి సో యాస్కాచార్జుడు అని ఒక ఆయన ఉన్నారు నిరుక్తకారులు నిరుక్తమును ఆయన నిర్మాణం చేశారు మహర్షి వీళ్ళందరికంటే ప్రాచీనుడు ఆయన వీళ్ళందరికంటే శ్రీకృష్ణుడు వ్యాసుడు పతంజలి పాణిని వీళ్ళందరికంటే ముందు వాడు యాస్కుడు కంటే ముందు ఎవరని అడిగితే నేను చెప్పలేను నాకు తెలుసున్న ఋషుల పేర్లలో యాసుకుడు మొట్టమొదటి పడుతుంది ఋషులు అంటే ఏవో లిస్టులు చెప్పడం కాదు ఒక పద్ధతి ఉంటుంది కదా యాస్కాచార్యే గొప్ప ఆచార్యుడు ఆయన పదార్థముల యొక్క వికారములు ఆరు అని చెప్పాడు ఆరు అని లెక్కేసాడు ఇంకా ఆ మాట మీద ఇంకెవళ్ళు మీమాంస చేయరు అది ఫైనల్ అది న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లాగా ఫిజిక్స్లో ఇంక దాని మీద ఇటు అటు ఇంక బెసిగిం లేదు అది ఇంక ఫైనల్ దాన్ని తీసుకుని ముందుకు వెళ్ళడమే ఆ రకంగా యాస్క నిరుక్తంలో లెక్క వేసిన ఆరు వికారాలని అవి అవే లెక్కేసుకుంటారు మీరు ఆరు కాకుండా ఏడు లెక్క అయ్యొచ్చు ఐదు లెక్క అయ్యొచ్చు ఇటు బట్ నో విల్ డూ దాట్ దే జస్ట్ కౌంట్ దో సిక్స్ ఏమిటంటే ఆరు జాయతే పుట్టినాడు మనిషి పుట్టి మనిషి కానీ ఇంకో పదార్థం కానీ కొండా మొదలైన పదార్థాలు కూడా అప్లై చేయొచ్చు కానీ లైఫ్కి చెప్తారు పుట్టినాడు అస్థి రెండవది అస్థి అంటే ఇప్పుడు దేర్ ఈజ్ అ న్యూ మెంబర్ రేషన్ కార్డులో ఇంకో పేరెక్కించాలి అది అస్థి రేషన్ కార్డులో పేరెక్కించాలి అంటే అంతకుముందు మరి ఒకటి పుట్టు ఉండాలి కదా సో జాయతే అస్థి ఇప్పుడు వర్ధతే పెరుగుచున్నాడు రేషన్ కార్డులో ఎక్కించిన తర్వాత మనకి రేషన్ ఎక్కువ ఇస్తారు ఇంకీ పైన అదే ఇదంతా సోషలిజం అనమాట సో నెహ్రూవి అని సోషలిజం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దానిలోకి వెళ్తున్నాం అని అనిపిస్తుంది చూద్దాం అలా ఉంటుందో సో ఈ రేషన్ ఎక్కువ ఇచ్చి ఎందుకు రేషన్ ఎక్కువ ఇవ్వడం ఇంకో మెంబర్ వచ్చాడు కాబట్టి ఇంకో మెంబర్ వచ్చాడు కాబట్టి రేషన్ విడి పంచో కేజీ ఎక్కువ ఇవ్వడం ఎనీవే సో వర్ధతే ఆ పంచదార వీళ్ళు ఇంకొక కేజీ ఎక్కువ ఇస్తారు అది కూర్చుని వీడు వర్ధతే పెరుగుతున్నాడు విపరిణమతే నాలుగవది ఈ విపరిణమతే అంటే దీని లెక్క ఏంటంటే ఇప్పుడు ప్యాంట్లు షర్ట్లు కుట్టిస్తారు చూడండి కుట్టిస్తారు లేకపోతే రెడీమేడ్ కొనుక్కోవచ్చు కూడా ఇప్పుడు పదహారేళ్ళ కుర్రాడు ఉన్నాడు అనుకోండి పెరిగే వయస్సు ఉంటారు పెరిగే వయస్సులో ఉన్నవాడు నాకు ఒక నాలుగు ప్యాంట్లు నాలుగు షర్ట్లు కొనమంటే తల్లిదండ్రులు ఏం చెప్తారంటే వద్దురా వెరమోహన్ నాలుగు వద్దు రెండు కొనుక్కో ఎందుకంటే మళ్ళీ ఏడాదికి బిగువైపోతాయి ఇవి అని చెప్తారు అంటే ఇంకా నెంబరు ఫిక్స్ కాలేదన్నమాట ఆ స్థితి వర్ధతే ఇంకా ఓ స్టేజ్ వస్తుంది పాతికేళ్ళో ముప్పై ఏడో వస్తుంది ఇంకా నెంబర్ ఫిక్స్ అయిపోయింది అంతే ముప్పై అయితే ముప్పై రెండు అయితే ముప్పై నాలుగు అయితే ముప్పై మామూలుగా మీకు సిస్టమ్ ఏంటంటే స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ అన్నుంటాయి ఇది అమెరికన్ మెథడ్ ఇది ఇక్కడ ఈ మధ్య కూడా ఇక్కడ వచ్చి ఉంటాయి ఇక్కడ కూడా వచ్చేసి ఉంటాయి నాకు పరిచయం తక్కువ కాబట్టి దీంట్లో ఏదో ఒక దాంట్లో సెటిల్ వాళ్ళు అడుగుతారు సో మీకు ప్యాంటు కావాలి ఏదంటే మీడియం తీసుకురుండా లార్జ్ తీసుకురండానో చెప్పేస్తే సరిపోతుంది ఇంకా ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అయిపోయి అలాగే ఉంటే దాన్ని విపరిణమతే అని అంటారు నాలుగు వర్ధతే విపరిణమే ఏ గ్రాఫ్లో చెప్పాలంటే ఇట్ రీచ్డ్ ఏ ప్లాటో ఇంకా పెరిగేది ఉండదు ప్లాటో రీచ్ అవుతుంది ప్లాటో రీచ్ అయిన తర్వాత ఏమిటవుతుంది ఫాల్స్ డౌన్ అపక్షీయతే క్షయమొగుచున్నది అంటే మోకాళ్ళ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 అంచేత నేను ముందే మనం చేశాను సాంఖ్యశాస్త్రం పాఠం ఇది లోక విరుద్ధంగా ఉంటుంది ప్రతివాడు ఈ ఆరు వికారాలు తనకున్నాయనుకుంటాడా లేకపోతే ఇంకా దేనికైనా మరో దానికి ఉన్నాయనుకుంటాడా తనకున్నాయనుకుంటాడు కానీ ఈ ఆరు వికారములు ఆత్మకు లేదు అంటే ఆత్మ పుట్టలేదు ఆత్మ మరణించదు ఆత్మ పెరగటం లేదు ఆత్మక్షయము కాదు ఓ వాక్యం ఉందండి ఆ వాక్యం చెప్పాలంటే భయం వస్తుంది అది ఒకవేళ అనేసి ఇంకా గ్లాస్ ఓవర్ పైప్ అయిన అనేసి ముందుకు వెళ్ళిపోతే పర్వాలేదు కానీ దాన్ని లోతుగా చూసేవంటే అంతా గడపడా అదేమిటంటే నా కర్మణా వర్ధతే నో కనీయా పిడుగులాంటి వాక్యం ఇప్పుడు ఒక ఆయన కర్మ చేస్తున్నాడు అనుకోండి ఏమనుకుంటాడు ఈ కర్మ చేసినట్లయితే ఇటు అంబెలిషస్ మీ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 పత్తి తీసేస్తే చిన్నదవు లక్ష అంతే కోటి అంతే పది కోట్లు అంతే అనంతము ఇన్ఫినిట్ పది కలిపితే ఏమవుతుంది పెరుగుతుందా పత్తి తీసేస్తే కాబట్టి ఆత్మ నా కర్మణా వర్ధతే నువ్వు ఇప్పుడు ఈ మాట మీరు కర్మికి చెప్పారనుకోండి వాడు ఏమైపోతాడు వాడు కుప్ప కూడిపోతాడు ఇప్పుడు వంద రూపాయల నోట్లో లేకపోతే ఆ వెయ్యి రూపాయల నోట్లో పెద్ద కట్ట జేబులో పెట్టుకుని ఒకడు ఉన్నాడు వాడి దగ్గరికి వెళ్ళి ఆ వెయ్యి రూపాయల నోట్లు చెల్లవని చెప్పారనుకోండి వాడు ఏమైపోతాడు వాడికి సారమే అది వాడు కొలాప్స్ అయిపోతాడు ఆ విధంగా కర్మీ దగ్గర నా కర్మణా వృద్ధతే అంటే నువ్వు కర్మ చేస్తే నీకు వృద్ధి లేదు నేను కర్మ చేయకపోతే నాకు హాసం లేదు ఆత్మ వృద్ధి హాసములకు అతీతమైనది అంటే ఆత్మ అంటే ఆహా ఆత్మ అలాంటిది అంటే ఆత్మ అంటే నువ్వే అన్నారనుకోండి ఎలాగా కాబట్టి ఆత్మ నిరూపణమున్నదే ఆత్మతత్వ నిరూపణము ఆ బుద్ధి వేరే ఆ అండర్స్టాండింగ్ వేరే దాన్ని నువ్వు కర్మలో ప్రవేశపెట్టకు దాని అలా ఉండని అది చేరుకుని వాడు చేరుకుంటాడు మిగతా వాళ్ళు కర్మలో ఉండి వాళ్ళు కర్మలో ఉంటారు అంతేగాని రెండింటికి సముచ్చయం చేస్తారనే మాట అది పొసగదు వెల్కమ్ ఓం పూర్ణమ పూర్ణమిదం పూర్ణా పూర్ణము గచ్చే పూర్ణస్ పూర్ణమా రాయ పూర్ణమెవశిష్యే శాంతిశాంతిశాంతిహరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం తత్స్ శ్రీకృష్ణార్పణమస్తూ